అరవయారు దాసులకమాయ దండముల్మెండాయే కాసులకుపదేశాలమాయే ఏమి జెప్పనాయెశ్వరతత్వంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము కాగిన ఇనుములో అగ్ని ఉన్నట్లు సమస్త జీవుల శరీరములందు ఇమిడియున్న ఆత్మ వినుము కొందరు కపటగురువులు బయలుదేరి ఆత్మ ధర్మము తమకు తెలియకున్నప్పటికీ వాటిని గురించి శిష్యులకు ఏ విధముగా తెలియజేయకనే ఉపదేశము ముఖ్యమని చెప్పుచు ఉపదేశము ఇచ్చుటకే గురువు ఉండేదనుచు ఆ ఉపదేశము కోసమే గురువు వద్దకు ప్రజలు రావలయును అని బోధించుచు వ్యాపారము చేసినట్లు డబ్బుకు ఉపదేశమిచ్చుచు శిష్యుల సంఖ్య పెంచుకొనుటయే తమ ధ్యేయము అనుకొనువారున్నారు అటువంటి కపట గురువు చేతిలోని బ్రహ్మజ్ఞానము దశకు వచ్చి విలువ లేనిదై శాస్త్రబద్ధత లేనిదైపోయినది